దేవుని సేవకుడు ఏరీతిగా ఉండాలనేది పాట ఏ రీతిగా మనం సేవ చేయాలనేది తిమోతి రాష్ట్ర రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ అష్టంలో ఉంది క్రీస్తి యొక్క మంచి రాణువ మంచి సైనికుడు ప్రయత్నించ్వాస సహిత ముగను అంటే విశ్వాసంతో కూడిన జీవితం అన్నట్టు విశ్వాస సహితము గను ప్రకటించుడిసుని విశ్వాస సహితము ప్రకటించుడి ఏసుని నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని పవిత్ర హృదయములతో పోరాడు విజయముతో బాసిర పాటెవరు గాని నీతిని భక్తిని నిజమైన విశ్వాసులుగా ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో ప్రతి పోరాడుడి పోరాడు విజయంతో ఉంటుంది ప్రతి చివరి చరణం చివరి భాగంలో ఆకాశం కలిగిన దర్శనమునకు అవినేత చూపకను పోరాడు విజయముతో క్రీస్తేను మనసు కలిగి సత్క్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి పోరాడు విజయముతో దీన మనసు కలిగి ప్రీలారా లోబడియు మహిమ కిరటంనకై పోరాడుడి విజయముతో ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతం వరకు నిలిచి పోరాడుడి విజయముతో యేసుని జీవము కలిగి ఇలా శ్రమ నోర్చుచు విద్యోత్సాహముతో పాడెము విశ్వాస సహితూ ప్రకటి జూని విశ్వాస సహిత ముగను ప్రకటిం జుడిేని నిత్య జీవము చాటి సత్యవేద ముచే నిత్య జీవముచే పాటి సత్యవేద ముచే పవిత్ర హృదయములతో పోరాడు విజయముతో పవిత్ర హృదయములతో పోరాడు విజయముతో విశ్వాసహితముగను ప్రకటిం జుడిే సూని విశ్వాస ప్రకటిం చుడియే సునీ నీతిని భక్తిని గోరీ నిజమైనా విశ్వాసులుగా నీతిని భక్తిని గోరీ నిజమైనా విశ్వాసులుగా ఓర్పును ప్రేమను కల్గి పోరాడుడి విజయముతో ూర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడియే సునీ విశ్వాస సహితముగను ప్రకటించుడియే సునీ ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను విజయముతో అవిధేయత చూపకను పోరాడు విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడియేశునీ విశ్వాస సహితముగను ప్రకటించుడియేశూని క్రీశేసు మనసు కలిగి సక్రియలను జరిగించి క్రీశేషు మనసు కలిగి క్రియలను జరిగించి యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి శునీ విశ్వాసీతముగను ప్రకటించుడియే సునీ దీన మనసు కలిగి ప్రియులార లోబడి దీన మనసు కలిగి ప్రియులార లో బడి మహిమా కీరీటముకై యముతో మహిమా కిరీటము కై పోరాడు విజయముతో విశ్వాస సహిత ముగను ప్రకటించుడియే సునీ విశ్వాస సహిత ముగను ప్రకటీం చుడియే ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతము వరకు నిలచి పోరాడు విజయముతో అంతము వరకు నిలచి పోరాడు విజయముతో విశ్వాస సహిత ముగను ప్రకటించుడియే సునీ విశ్వాస సహిత ముగను ప్రకటించుడియే సునీ ఏసుని జీవము కలిగి ఇలలో శ్రమ నోర్చుచు ని జీవము కలిగి ఇలలో శ్రమ నోర్చుచు విజయో సాహముతోడా హలు పాడెదో విజయో సాహముతోడా హల్లే లుయ పాడేదము విశ్వాస సహితము గను ప్రకటించుడి విశ్వాస సహిత ముగను ప్రకటించుడి అది తెలివియాలి పాట ఎప్పుడు నాకు జ్ఞాపకం ఉన్న కాడికి నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ టైంలో నేను పాడిన చిన్నప్పుడు కానీ చాలా రోజుల తర్వాత ఈరోజు ఎందుకో పొద్దున్నే నేను మీద నుంచి లేస్తుంటే ఈ పాట వస్తా మైండ్ లో కానీ ఒక వచ్చిన తేడా వచ్చి వచ్చిన తేడా వచ్చే రాగమోస్తలేదు నాకు కానీ నాకు ఒక్కరి దగ్గర తెలిసి ఒక్కొక్క ఈ ఒక్కడికే తెలిసి పాట ఎవరికో భాస్కర్ భాస్కర్ కి తప్ప వేరే వాళ్ళకి గెలదు పాట మన భాస్కర్ కి నేను అవి ఎక్కడ లేదు ఇంటర్నెట్ లో కానీ చివరికి సాయంత్రం ఇంటర్నెట్ లో వచ్చింది పాట ఒక సిస్టర్ పాడుతుంది పాట అలా అక్కడ నుంచి ఆ సెకండ్ స్టాండ్స్ నాకు అర్థం కాని స్టాండ్స్ అని క్యారీ చేసుకున్నాను అక్కడ నుంచి అంటే చిన్నప్పుడు పాడినా అది మైండ్ ఎక్కడో ట్రాక్ పోయింది అది లాస్ అయితే ఇప్పుడు నోటికి వచ్చేసింది ఆ పాట సాయంత్రం ఆ సెకండ్ లైన్ లో చివరి భాగం పోరాడు విజయముతో అది ఒకటి ఎట్లా వస్తుంది ఆ పాట విన్నాక క్యారీగా వచ్చేసింది భాస్కర్ అడిగినా పాట ఒకటే పంపించరాదు అంటే లేకపోతే నేనే వచ్చి పాడతాను సార్ అన్నాడు నేను నేను నేర్చుకుంటాను ఒకవేళ వీలైతే నేను నేర్చుకుంటాను లేకుంటే నువ్వే వచ్చి పాడాల్సి వస్తుంది అని చెప్పిన సరే ఫాస్ట్ కొంచెం బిజీగా ఉంటాడు కాబట్టి కనిపించడం మనకి నిన్న కూడా ఇటువంటి పాఠాలు ఆయనకు చాలా తెలుసు నాకంటే ఎక్కువ తెలుసు ఆయనకి దీవుని ఎక్కువ తెలుసు ప్రార్థన చేస్తాను సోత్రం ప్రభావ పరిశుద్ధ వాదనాలైనా మహోన్నురా మహిమా స్వరూపి మీకు స్థుతులు సోత్రాలు తండ్రి ప్రభావ యొక్క గర్షణ కాలం కాపాడి సురక్షితంగా మమ్మల్ని మీ యొక్క సన్నిధిని నడిపించినారు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం నడిపించినారు దాన్ని మీకు వాదనాలైన వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరుషురాత్మ నడిపిచ్చండి వాక్యాలను మీ సత్యాన్ని గ్రహించాలా ఓ ప్రభు సైతం దాన్ని కూలగొట్టాలా అందులో రావాలా మీ కొంత తన సమర్పించాలా అటువంటి సేవ మీరు మాకు అవును ప్రభావం మా పనులు మీ పొప్ప మీ పన్ను మేము చేస్తున్నాం ప్రభా కాబట్టి తన దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా ముందు పోడలుగా తయారు చేయమని ప్రార్థిస్తాం మీ యొక్క రక్షణ ప్రణాళికలు మేము అందరం ఉండాలా అనేకలు అందరూ కల్పించాలా మీరు తిరిగి రానేప్పుడు మీరు అంటున్నారు ప్రభా మనుషుకు మరి తిరిగేసినప్పుడు భూమి తన ప్రేమను కనుగొన విల్ హీ ఫైండ్ ఫైత్ అని ఉంది ప్రభా ఇంగ్లీష్ అవును ప్రాభా మీరు ఈ లోకంలోకి ఇష్ట విశ్వాసానికి కనుగొన ఇంగ్లీష్ అవును ప్రాభా మీ ప్రేమనే మా విశ్వాసం ప్రభా ఇది కలివశ చూపించిన ప్రేమ అది మా యొక్క విశ్వాసానికి దారి తీస్తుంది ప్రభా దాన్ని పుట్టించిన వాళ్ళు మీరు దాని కొనసాగించే కూడా మీరే ప్రభా కాబట్టి నేను మీ వైపు చూస్తూ మీ వైపు చూస్తూ మా యొక్క తన గురి పరిగెత్తాలా ఏ కాలంలో ముగిస్తుందో మాకు తెలియదు ప్రభా మీ లోకం ఎప్పుడు ముగిస్తుందో మాకు తెలియదు కానీ దానికి సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి అందుకు మేము చాలా జాగ్రత్తగా జీవించలాగానే సేపడండి ఆ త్వరగా మేము పనులు ముగించుకోవాలా కూడా వాడికి కొద్దిగానే సమయం ఉందని విజృంభించి వాడు ప్రభా ఆ యొక్క తన మరి భవజనం ఏంటని నేను గ్రంథంలో అండవద్యాన్ లో కాబట్టి నేను ఆ విషయం తని మళ్ళీ తెలుస్తున్న సైతాన్ని రీతిగా క్రైస్తవులు తెలుసుకుంటులేరు ప్రభా ఎంతగానో సమయం తక్కువ కానీ ప్రభా మీరు మాకు చూపిస్తే చాలా తక్కువ సమయం ఉందండి కాబట్టి ప్రభా ఐహిక విచారాల చేత మేము కొట్టుకొని పోకుండా వాటిని ఛేదించుకొని ప్రభా మన శరీరాన్ని ఛేదించుకొని మేము ముందుకు పోవాలని స్థానపడండి అవును ప్రభావ మీకు అంగీకారంగా మేము జీవించాలా యథార్థతతో పరిశుధతతో వినయ వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేమందరం చేయలాగల నడిపించి మీ మహిముందటి ఈ యొక్క వాక్య పరిచర్య మీరే మాకు సాయ నడిపించాలని ఏ సుఖరిస్తున్నామో నాకు ప్రార్థిస్తున్నాం తల్లి ఆమె ఈరోజు డేట్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఏప్రిల్ రెండు సంవత్సరం కవిలోనియన్ త్రికోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకాణ గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయము లోని వచన ధ్యానిస్తున్నాం ముఖ్యంగా ఆరవ బూరకు సంబంధించిన అంశంలు మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం ఆరవ బూర దేనికి సంబంధించింది మనం చూస్తున్నాం సర్పంలోకి సంబంధించిన బోధ సర్పంలకు సంబంధించిన బోధ చాలా కఠినంగా ఉంటది చాలా కష్టతరంగా ఉంటది అది ధ్యానించడం కష్టమే పర్మిషన్ కష్టమే అనేకమైన ఆటంకాలు మనకు ఉంటా ఉంటాయి అయినా గాని మనం ప్రభుకే సమర్పించిన బ్రహ్వా ఇది మీ వాక్యం మీ బిడ్డలకి మీరు అనుగ్రహిస్తారు కాబట్టి మీ చిత్తాంశాలను నడిపించండి దృష్టిని గతించమని మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి ప్రభు మనకి ఈ విషయాన్ని బయలుపరుచుని నేను విశ్వసిస్తున్నాను పోయిన వారము మనము ఏ విషయం తీసుకున్నామంటే ఆ యొక్క లేక ఆరవ బుర వాక్యంలో గుర్రపు రౌతులు అన్న విషయాన్ని మనం ధ్యానించి అక్కడికి ముగించుకున్నాం సమయం లేక ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వర్షం నుంచి ధ్యానిస్తాను పదిహైదవ వర్చనాల వరకు ండి ఒక స్వరము యూఫ్రటిస్ మహానది యొక్క బంతింపడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని పూర పట్టుకుని ఉన్న ఒక ఉన్న ఆరవ దూతతో చెబుట వింటిని మనుషుల్లో మూడవ భాగమును సంహరింపవలన అదే సంవత్సరం అదే నెలలో అదే దినంనా అదే గంటకు సిద్ధపరచబడిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టయిన వారము అక్కడ వరకు చూసిన గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు వారి లెక్క ఇంత అంతా అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచి ఆ గుర్రపులను వాటి మీద కూర్చుని ఉన్న వారికి నిప్పువలే ఎరుపు వర్ణము నీల వర్ణము గంధక వర్ణములు గల మయం వరులు ఉండేను కాబట్టి ఈ ఈ దూతలు ఎవరు అన్న విషయాన్ని మనం ధ్యానించినప్పుడు ప్రభు ఇంకా ఎన్నో సూచనలు మనం చూపిస్తున్నాడు ఈ దూతలు ఎవరు సాధారణంగా దూతలు పరలోకంలో ఉంటారు దేవుని సంగతిలో ఉంటారు మనం మాట్లాడుతూ అట్లానే మనకి ప్రకటించబడింది బైబుల్లో లేక సంఘాలలో కానీ ఇక్కడ చూస్తున్నాము ఈ దూతలు నలుగురు విడిచిపెట్టబడింది వీళ్ళు ఎట్లా ఉన్నారన్నప్పుడు బైబుల్ చూడండి అది సంపూర్ణంగా అర్థమవుల ఆ రీతిగా దేవుడు అనేక ప్రాంతాలలో వాక్యాలు భద్రపరిచి ఉంటాడు మన బాధ్యత వెతుక్కోవడం జాగ్రత్తగా పరిశీలించి వెతుక్కోవాలి ముఖ్యంగా ఈ రోజులలో మనకి మొబైల్ ఫోన్ యాప్స్ విండోస్ యాప్స్ లేక ఆండ్రాయిడ్ యాప్స్ ఉండడం ఇంకా సున్నాసంగా వెతుక్కోవచ్చు సర్చ్ కమాండ్ పెట్టి ఆ పదం పెట్టి కొత్త సర్చ్ ఎక్కడెక్కడ వాక్యాలు ఉన్నాయి అవన్నీ వస్తాయి కానీ ఎనక్కడికి కాదు ప్రతి ఆ పదం వెతుకోవాలంటే ఎన్ని పేజులు తిరిగేసేటోళ్ళు ఎన్నో గంటలు వాక్యాన్ని తిరిగేసేవాళ్ళు కాబట్టి ఈ ఈ టూల్స్ ఈ టెక్నాలజీ ప్రభు మనకు ఆయన సేవ కొరకు వాడుకోవడానికి అనుగ్రహించాడు కానీ ఈ రోజుల్లో దుష్టులు వాడుకుంటారు దాన్ని దుష్ట సమూహము దాన్ని వాడుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కొరకు ఘనాపేక్ష లాభాల కొరకు వాడుకుంటారు టెక్నాలజీ కానీ మనం దేవుని మహిమ కొరకు వాడుకుంటున్నాం దేవుని వాక్యాన్ని ప్రకటించడం కొరకు మనం వాడుకుంటా టెక్నాలజీ కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ దూతలు ఏ రీతిగా ఉన్నారంటే చూడండి మరోసారి ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి చూడండి పదహార అవసరంలో గుర్రపు రావుతుల సైన్యముల లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటినీ కాబట్టి ఈ నలవది ఈ నలుగురు దూతలు యొక్క సంఖ్య ఎన్ని ఉన్నాయి ఎంతమంది అంటే ఇక్కడ ఇరవై కోట్లు అంటే ఒక్కో కదా అంటే ఫోర్ ఫోర్ ఫైవ్ ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్క దూత అంటే ఒక్కొక్క దూత కింద దగ్గర దగ్గర ఐదు కోట్లు అంటే ఫోర్ ఫైవ్ ట్వంటీ అంటే ఒక్కొక్క దూత కింద ఐదు కోట్ల మంది సైన్యం ఉన్నారు అంటే లిటరల్ గా ఐదు కోట్లు కాదు మనం అనుకోవచ్చు ఓహో ఐదు కోట్లు అంటే ఫోర్ ఫైవ్స్ ఆ కదా అని అనుకుంటున్నాం కానీ అక్కడనే ఒక క్లూ ఇచ్చాను చూడండి ఇవి నిజంగా ట్వంటీ క్రోర్స్ కాదు అని చూడండి వాటి లెక్క వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమంతు ఇలాగ చూచి తిని కాబట్టి ఈ ఇరవై కోట్లు అని విన్నాడు కాని ఎగ్జాక్ట్లీ ఇరవై కోట్లు అనేటిది తెలియదు ఆయన కేవలం విన్నాడు ఆ స్వరం ఇవి ఇంచుమించు ఇరవై కోట్లు అని వింటాడు అంటే మనం కాలిక్యులేట్ చేసుకుంటున్నాం చూడండి నలుగురు దూతలు అన్నప్పుడు ఏ రీతిగా ఉంటారంటే మనకి ఎన్నిసార్లు ప్రభు చూపించిడు ఈ ఐదవ భూరవ ధ్యానంలో కూడా మనం చూసినాము అది తేళ్లకు సంబంధించింది అవి ఎట్లా మిడతల దండులాగా భూమిని మొత్తం కప్పి కప్పివేస్తాయి అంటే భూమిని మొత్తం కప్పివేయడం అంటే గొప్ప మింగేస్తుంది అది గొప్ప జనం వస్తుంది అది ఆ ఉపద్రవము అని మనం చూసినాం ఎన్ని ఎన్ని దినములు వాళ్ళకి ఇస్తామా ఆరు నెలలు కదా ఆరు నెలలు వారిని హింసించుటకు అధికారం కలదు కానీ ఇక్కడ మటుకు వారిని మరణి మరణానికి అప్పగించడం కొరకు లేక వాళ్ళని సంహరించుటకు అరవ బూర ఉన్న తీర్పు దాని సంబంధించి గోపజనాన్ని సంహరించడం కొరకు ఈ నలుగురు దూతలు బయలుదేరినరు వాళ్ళకి అధికారం అనుకరించబడింది కాబట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది ఇప్పుడు మనం చూసినాం ఈ దూతలు ఎవరు అన్నప్పుడు గుర్రపు రౌతులను ఇంత తేటాగా చూడండి ఈ దూతలు ఎవరు అంటే గుర్రపు రౌతులు అంటే ఇంగ్లీష్ లో హార్స్ మెన్ అంటాం గుర్రాల మీద కూర్చొని సవారీ చేస్తే వాళ్ళు వాళ్ళని గుర్రంపు రౌతులు అంటారు తెలుగులా ఇంగ్లీష్ లో హార్స్ మెన్ అంటాం గుర్రాల మీద మన మన వాడుక భాషలో కాబట్టి ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండి ఉన్న వారికి అంటే ఎప్పుడైనా అర్థం చేస్తారా గుర్రములు అంటే తేళ్లకు సాదృష్టం వాటి మీద కూర్చున్న వాళ్ళు సర్పముల సాదృష్టం కాబట్టి గుర్రాలను నడిపించే సర్పములు లేక తేళ్లకి అధికార తేళ్లకి ఆజ్ఞలు ఇచ్చేవాళ్ళు సర్పంలు కాబట్టి సర్పంలు తేళ్లు అని చెప్పి కాబట్టి మనము బైబుల్ వాక్యం చూసినప్పుడు ఈ విషయాలు మనకి ఎందుకు చివరికి వచ్చినప్పటికీ చాలా తేటగా అర్థమవుతాయి ఏంటి అంటే క్రైస్తవ జీవితము మహాబబులోనికి సాదృష్టంగా ఉంది ప్రపంచ అందులో ఈ మూడు గుంపులు ఉన్నాయి తేటగా మూడు గుంపులు ఒకరి సహవాసంలో ఒకరున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం దానికి సంబంధించి అంటే మనం అనుకుంటున్నామా లేక బైబుల్ వాక్యం బైబుల్ వాక్యం కూడా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ గ్రంథంలో చూస్తాము ఆ మూడు గుంపుల గురించి దాని తర్వాత మనం ఏ హెచ్ల ఏ హెచ్ల చూస్తాము దాని గురించి మూడు గుంపుల గురించి దాని తర్వాత ప్రకటన గ్రంథాలు కూడా చూసినాం ఆ పట్టణము మూడుగా విభజింపబడడం అని చూసినాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడండి మహా మహాపట్టణము మూడు భాగములు ఆయను కాబట్టి చివరికి వచ్చినప్పటికీ ఆ మహా పట్టణం అంటే ఎరుసలేము గురించి మాట్లాడతాం ఎర్స్ పట్టణం అంటాం లేక పరమ ఎరుసలేం అంటే క్రైస్తులకు సాదృష్టం అది మతపరమైన జీవితంగా మారింది కాబట్టి ఆ మహాపట్నము మూడుగా విభజింపబడింది త్రీ ఫార్ట్స్ అయిందనే విషయాన్ని అక్కడ చూస్తున్నాం కాబట్టి ఎండి టైంకి వచ్చినప్పటికీ మతపరమైన జీవితము బబులోనికి అది మూడుగా విభజింపబడింది దానికి శిక్ష దానికి శిక్ష ప్రపంచమంతటా మనం చూస్తాం ఎన్నో కేసెస్ ఒకటి కాదు రెండు కాదు కాబట్టి ప్రపంచమంతటా ఇది జరగాల్సిందే చర్చిలకి డేంజర్ చర్చెస్ అన్ని డేంజరస్ సిచ్యువేషన్ లో పోతూ ఉంటాయి అంటే కొంచెం చెప్పడం కష్టం కానీ ప్రభు మనకి దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల క్రితమే అవి మన టైం లో జరిగినాయా మొదటి నుంచే పాత నిబంధన కాలంలో జరిగినాయి ఉదాహరణకి మనం డీటెయిల్ గా చూడలేదు కానీ సమరయ్యలకు సమరయులు ఎవరంటే ఇస్రాయల్ దేశంలో ఇర్మియా కాలంలో ఇస్రాయల్ వాళ్ళందరినీ బానిసల్లాగా తీసుకొని పోతాడు నెబుజరాదాన్ నెబుకెజర్ దేశానికి లేక బబులోనికి కానీ ఆ దేశంలో ఉన్నవాళ్ళు సమరయులు సమరయులు మొదటి నుంచి అక్కడే ఉన్నవారు కానీ ఇస్రాయల్ వాళ్ళందరూ బానిసల్లాగా బోన్కి వెళ్ళిపోయారు అయితే సమరయులకి మొదటి మందిరం ఉంటుంది గిరిజీము పర్వతం మీద కానీ ఏలి ఏం చెప్పిస్తాడంటే ఆ పర్వతం మీద మందిరం ఉంటే అది అక్కడ మందిరం ఆరాధన చేయడానికి వేయలేదు అని ఏలి జబర్దస్తి షిలోలు ఒక మందిరం కట్టిస్తాడు కాబట్టి ఇస్రాల్పల్లకి ఎన్ని మందిరాలు ఉన్నాయో తెలుసా కనీసం నేను ఒక ఏడెనిమిది మందిరాలు చూస్తా బైబుల్లా కనీసం ఏలి శిలోహులో కట్టిన మందిరం ఒకటి సమరీలకి గిరిజింబు పర్వతం మీద ఉన్న మందిరం ఒకటి సొలమోను కట్టించిన మందిరం ఎరుసలెములు ఒకటి ఇవన్నీ కాక ఇంకా ఇన్న ఎన్ని మందిరాలు నేను తెలుసా చాలా మందిరాలు కనిపిస్తూ ఉంటాయి మీరు జాగ్రత్తగా వాక్యం చేస్తే ముఖ్యంగా ఆ రాజుల గ్రంథానికి వచ్చినప్పుడు మీరు చూస్తూ ఎన్ని మందిరాలు ఒక మందిరం కాదు కానీ ఈరోజు లేవు అవి ఈరోజు ఏ మందిరం లేవు ఎరుజీము పర్వతం మీద ఆ సమర స్త్రీ అంటే మీరు మా మందిరం కానీ సొలమోని మందిరం ఉందా అది కూడా కులగొట్టబడింది శిలోహులో మందిరం ఉందా అది కూలగొట్టబడింది చతులు యుద్ధం మీకు వచ్చినప్పుడు తన పిల్లలు పోగొట్టుకుంటాడు కదా ఏంటి అది కూలగొట్ట పడుతుంది ప్రతి మందిరం కూలగొట్టబడుతుంది ఎందుకంటే ఆయన చెప్పిండు అసలైన మందిరము ఆత్మీయమైంది అది నువ్వే ఏ సుప్రవ్ నీ స్వీకరించిన వాళ్ళే అసలైన మందిరము బిల్డింగ్స్ కావు కాబట్టి ఆయన బిల్డింగ్స్ లో ఉండడు నీ హృదయంలో ఉండాలనుకుంటున్నానికి నీ హృదయం నిన్ను సరి ప్రతి క్షణం శుద్ధీకరించుకోవాలా వాక్యం ద్వారా దాన్ని క్లీన్ చేసుకోవాలా ప్రతిరోజు నూతనంగా ఆయన ఆత్మను పొందుకోవాలి ఎందుకంటే నాకు నాకు ఈ విషయం అర్థమైంది ఏంటంటే ఆయన ఆత్మ చేత నడిపింపబడాలంటే ఎట్లా నడిపింపబడాలా గుంజుకొని కాదు కదా చేయవట్టుకొని గుంజుకొని పోయేది కాదు ఎట్లా నడిపిస్తాడు నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యంలోని సత్యాన్ని బయలుపరచడానికి ఆత్మ అనుగ్రహించబడింది అప్పుడు ఆ సత్యం పక్తంలో జీవిస్తా అది ఆత్మ ఆత్మహత్య నడిపించబడడం అంటే నీకు ఆ సత్యం బయలుపరచబడ్డప్పుడు దాన్ని వెంబడిస్తూ జీవితాంతం వదలకు అది ఆత్మచిత నడిపిపడడం బ్లైండ్ గా అంటే దేవుడు అని మొంగ అటుబొమ్మడం అని కాదు అవి శరీరకమైనవి కానీ ఆత్మచిత నడిపిపడాలంటే నీ యొక్క వాక్యాన్ని నీ హృదయంలో బలపరచుకోవాలి నింపుకోవాల మనము ఆ యేసు కానాదే గ్రామంలో వెళ్ళినప్పుడు పెళ్లి విందుకు ఆహ్వానిపబడ్డప్పుడు అక్కడ మూడు బాణాలకు సంబంధించిన ధ్యానం ఒకరోజు చూసినాం మూడు రాతి బాణాలు ఉన్నాయి ఆ రాతి బానలు నిండుగా నీళ్లు నింపడము ఆ నీళ్ళకి ప్రార్థన చేసినప్పుడు అవి ద్రాక్ష మారడము ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు అట్లా ఎవరు ధ్యానించరు సాధారణంగా కుండలుంటే మట్టి కుండలుంటాయి కానీ రాతి కుండలు రాతి బాణలు కాబట్టి నీ సేవ నీ జీవిత విధానము మట్టి నుంచి రాతిగా మరాలి రాయిలాగా మారాలి ఎందుకంటే ఆయన కూడా రాయ కదా ఆయన బండ కదా బండ క్రీస్తు కాబట్టి నీ జీవితం కూడా అట్లా బండలాగా తయారు కావాలంటే స్ట్రాంగ్ గా ఉండాల ప్రభులు ఎప్పుడో స్ట్రాంగ్ గా నీ హృదయంలో వాక్యం నిండి ఉన్నప్పుడే ఆ వాక్యము ద్రాక్షరసంగా మారాలంటే ఆ వాక్య సత్యమును స్వీకరించాలా నీకు అటువంటి సత్యంలోనికి పోవాలంటే నీకు ఖచ్చితంగా పరశుదాత్మ నడిపింపు ఉండాలా పరిశుదాత్మ ఉండాలంటే ప్రతి ఒక్కరు ఏసు అన్న మనం అది స్ట్రాంగ్ కాంప్రమైజ్ కాదు ఎందుకంటే పేతు చెప్పిడు మీరు మారు మనసు నుండి నిమిత్తమై ప్రతివాడు ఏసు క్రీస్తు నామం పొందుడి అప్పుడు మీకు పరిశుధాత్మ అను వరము అనుగ్రహించబడన్నట్టు అపష్టకరణ చేస్తాం కాబట్టి అప్పుడే నువ్వు ఎప్పుడైతే మార్మల్స్ పొంది పాపక్షంది ఏ స్క్రీస్ అన్న పాపం పొందుతావో అప్పుడే నీకు పరుదాత్మ అనుగరించబడుతుంది ఆ పరుషాత్మ అనుగరించబడినా నువ్వు సర్వసత్యం లొంగి ఉంటావు లేకపోతే మెకానికల్ క్రిస్టియన్ లైఫ్ ఒక హాఫ్ అవర్ వాక్యం తీసుకుంటాము ఒక హాఫ్ అవర్ పాటలు పాడతాము దాని తర్వాత రొటీన్ లైఫ్ క్రైస్తవ జీవితం ఒక సండేనే చేస్తాం హార్డ్లీ వన్ అవర్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మ్యాక్సిమం ఫస్ట్ దాని తర్వాత హోల్ వీక్ వరల్డ్లీ లైఫ్ క్రైస్తవ జీవితం కానీ మనం అందులో నుంచి బయటకు వచ్చేసినాం కాబట్టి మనం మట్ ఇతరులకు ప్రేమతోనే పెట్టి చూపించాలా కాబట్టి ఈ యొక్క రౌతులకు సంబంధించిన విషయాలు ఈ రోజు నేను కొన్ని మీకు చూపించేసి వాక్యాన్ని ముగించుకోవచ్చు మనము అరౌండ్ నైన్టీ సాధారణంగా నైన్టీ ఎయిట్ నైన్టీ ఎండ్ చేస్తాం కాబట్టి రౌతులకు సంబంధించిన విషయాలు మనం ఈరోజు కొన్ని చూస్తాం ఈసారి మనం ఏం చూస్తున్నాం అంటే పాత కొన్ని వాక్యాలు చూస్తాం ఈ రౌతులు ఎవరు అనేది యశ్వే గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగవ వర్షం నుంచి కొన్ని విషయాలు అర్థం చేసుకుంటాం ఈ రౌతులు ఎవరంటే హార్స్ మెన్ మనము కొన్ని సంవత్సరాల క్రితము లేక బహుశా టూ త్రీ ఇయర్స్ అవుతుందేమో జకరే గ్రంథంలోని దర్శనాలు ధ్యానించినప్పుడు ఈ హార్స్ క గురించి ధ్యానించిన రౌతులకు సంబంధించినవి కదా నాలుగు రకాల గుర్రములు కదా నాలుగు రకాల గుర్రములు అది చివరికి అది ఒకటి తెల్లది ఒకటి నల్లది ఒకటి ఎర్రద దాని చుక్కలు చుక్కలది అంటే నాలుగవది వింతగా ఉంటుంది అంటే తెలుపు నలుపు అంటే మొదటిది తెల్ల తెలగుర్రం రెండవది నల్లగుర్రం మూడవది ఎర్రగుర్రం నాలుగవది ఆ మూడు రంగు రంగులు కలిసే గుర్రం మన మనకు అర్థమైంది అది అంటే మొదటి మూడు గుర్రాల రంగులు నాలుగవ దాంట్లో ఉంటాయి అంటే ఏ కాలం పోయినా ఈ గుర్రాలు ఉంటాయి అంటే తేళ్లు ఉంటాయి వాటిని నడిపించే రావుతులు కూడా ఉంటారు అనే ప్రభు విషయం మనకు చూపించింది జక్రగ్రంథంలో కానీ ఆ దర్శనాలు జక్ర చూపించిన దర్శనాలు ఆ రోజు నెరవేరలే మన కాలానికి అవి రాయబడ్డాయి పాత నిబంధన కాలకు ప్రవచనం అయినా కాని దర్శనం ఆ కాలంలో నెరవేర్లేదు మన కాలంలో నెరవేరుతుంది అది సంపూర్తి మన కాలం అంటే ఎప్పుడు రెండు వేల సంవత్సరాల స్టార్ట్ అయింది మన కాలం అంటే యేసు కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే రెండు వేల సంవత్సరాలు మన ప్రభు పుట్టి జీవించి వాక్యం ప్రకటించి మరణించి సమాధి చేయబడి తిరిగి వెళ్లిపోయినప్పటి నుంచి స్టార్ట్ అయింది వాక్యం పర్లోక రాజ్యము సమీపించింది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది మన కాలం అందుకే ఈ ఈ తరం వాళ్ళు ఈ రాజస్వార్త ప్రకటించేంత వరకు ఈ తరం వారు ఉంటారా ప్రభు ఈ తరం అంటే చాలా మంది శిష్యులు ఉంటారు శిష్యులు ఎవరో తెలుపుతారు కదా కానీ ఈ తరం అంటే రెండు వేల సంవత్సరాల తరం ఏది రక్షింపబడ్డ తరం ఏసులో నమ్ముకున్న తరం ఏసులో వెంబడించే తరం అది ఏ రోజు వరకు ఉంటుంది ఆయన వచ్చేంత వరకు ఉంటుంది అని వాక్యం చెప్తుంది కాబట్టి ఈ ద్రౌతులకు సంబంధించిన విషయం నాలుగవ వచనంలో చూడండి ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఈ యొక్క ప్రవక్త యశయా ప్రవక్త ఈ మాట మాట్లాడుతున్నాడు ఏమని నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను ఎందుకు ఈ రౌతులు ఏ రీతిగా మనుషుల మీద పడబోతున్నారు ఏ రీతిగా మనుషులను చంపబోతున్నారు అని ఆ బాధను తలుచుకుంటూ నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను ఇది సేవ జీవితం నువ్వు నిజంగా ప్రాఫెటిక్ మినిస్ట్రీలో ఉంటే అంటే నీ పిలుపు ప్రవచాత్మకమైన పిలుపు అయితే నీకు ఎప్పుడు ఏడుపు ఉండాలా హృదయంలో ఏడుపుతూ ఉండాలా ఇతరుల గురించి గొప్ప గురించి ఏడ్చే జీవితం లేకుండాలి నువ్వు ఏడుస్తావు కరెక్టే నాకు తెలుసు కానీ నీ సొంత సమస్యల గురించి ఏడవద్దు గొప్ప గురించి ఏడవడం నేర్చుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళు పడే వేదన అంత ఇంత కూడా కాదు ఏసు శిలవరణం ఎట్లా అనుభవించిండో వారి వేదన అట్లా ఉంటుంది ఓ రకంగా శిలోమరణం లేదు ఎందుకంటే వదకితే పట్ల జీవితం వల్ల శ్రమల కాలంలో అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ శ్రీలంక ఆ పాంబిస్ నుంచి తప్పించుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటర్వ్యూస్ వింటా ఉంటా నేను వాట్సాప్ లో ఎవరో ఎవరు పంపిస్తా ఉంటారు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ వింటుండే నేను తన భార్య పిల్లల లోపల ఉన్నట్ట తను బయట ఎందుకు వచ్చిండట వాళ్ళ కొరకు వాటర్ తీసుకురావసం అనమా దేనికో ఆయన బయటకు వచ్చిండు బాంబు బ్లాస్ట్ అయిపోయింది భార్య చిన్న పాప పోయింది ఆయననేమో బ్రతికిపోయిండు వాళ్ళు ఏమో పోయిండ్రు ఇంకా ఆయన బాధ ఎట్టుంటది భరించడానికి వేదన అది లైఫ్ లాంగ్ చనిపోయిన తర్వాత ఉంటే అది ఆ బాధ అది చాలా పెయిన్ఫుల్ అన్నట్టు కాబట్టి అటువంటి పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ మనకి సేవ జీవితంలో ఉండాలా నీ వృధంలో ఉండాలి అటువంటి పెయిన్ ఎందుకంటే మన ప్రభుకి అదే భారం ఉండే ప్రవక్తలకు అదే భారం ఉండే సేవకులకు కూడా అదే భారం ఉండాలా ఇది స్వార్థమైన భారం కాదు కదా ఈ రోజు మనుషులు మోస్తుంది వాళ్ళ సొంత భారాలు అందుకే ప్రాయసపాడి భారం మోస్తున్న సమస్త జనాడ ఎందుకు చెప్పిండం మీరు ఏ భారం మోస్తున్నారు ప్రభు భారం మోస్తుండ్రా నీ సొంత భారం మోస్తున్నారా అదే రీతిగా మార్తా నువ్వు అనేక పనులతో అలసిపోయినావు కానీ మరియా ఉత్తమకున్నది మరియా ఎన్నుకున్న భారం వేరే మార్తా ఎన్నుకున్న భారం వేరే ఈ లోకపు భారం మోస్తే నీ భుజంలు విరిగిపోతాయి అని జక్రగా మన వాక్యం ఈ లోకపు భారము పెద్ద కొండ అది పనికిరాని భారం నువ్వు ఏదో మోస్తున్నావో నేను ఎంతో కష్టపడుతున్నా అనుకుంటున్నావు గానీ అది నీ వీపులు విరకూడతుందని వాక్యం చూపిస్తుంది కానీ మనం ఆయన భారము హీలిక్ అయింది ఆయన కాడి సులువైంది అని చెప్తున్నాడు కాబట్టి ఆ భారం మోస్తున్నా మనం ఇది పెయిన్ఫుల్ గా ఉంటుంది కానీ ఆయననే మనకి ఉపశమనం కల్పిస్తున్నట్టు ఆయనే మనకు ఓదార్పు కల్పిస్తూ ఉంటాడు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకంటే నీ కళ్ళ ఎదురుతావన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రపంచం అంతా జరుగుతూ ఉంటాయి ఆ అక్కడ ఎక్కడో జరుగుతున్నాయి అంటే నువ్వు ఎంత పెయిన్ఫుల్గా ఉండకపోవచ్చు కానీ నీ పక్కనే జరిగితే ఇంకా పెయిన్ఫుల్ గా చాలా భయంకరంగా ఉంటుంది ఒకసారి విజువలైజ్ చేసుకోండి మీరే అక్కడ ఉన్నారనుకోండి మీరు ఎస్కేప్ అయినారు మీ కళ్ళ ముందు అంత రక్తపాతం అదంతా రక్తం ప్రవహించిందా లేదా చూస్తారు మీరు ఎక్కడ చూసినా రక్తం స్ప్రెడ్ అయింది గోడల మీద మొత్తం ఫ్లోర్ అంతా రక్తం రక్తం ఉంది ప్రవర్త కదా తన పిల్లల్ని ఓటు ఏడుస్తుంది అన్న ప్రవర్తన మనం ఎక్కడ చూస్తాం యశగ్రంథంలో చూస్తామా అక్కడ అది వ్యాప్తం చేస్తాడు రామాలో అంగలార్కు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఇక్కడ ఏడుస్తాను నేను సంతాపము కలిగి ఏడుస్తున్నాను నాకు విముఖుడ విముఖుల యుడుడి అంటే నన్ను ఓదార్చకండి అని చెప్తున్నాడు నేను ఇలా ఏడుస్తూనే ఉంటాను ఈ వేదన పోదు నువ్వు ఎంత ఓదార్చ నాకు ఈ వేదన పోదు కాబట్టి మీరు నాకు ఓదార్పు ఇవ్వకండి అని చెప్తున్నాడు నాకు విముఖుల నన్ను ఓదార్చుటకు తీవర పడకుడి నా జనమునకు కలిగిన నాష్టమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్ర పడకుడి దర్శనపు లోయలో సైన్యంలో కథపతి ప్రభు నాకు యోవా అల్లరి దినము ఒకటి నియమించి ఉన్నాడు కాబట్టి అల్లరి దినము నియమించది ఎవరు అల్లరి అంటే చెప్పండి ఏంది అల్లరిజీ అంటే అలోకలోలం అల్లరి అంటే అల్లకలోలం గద్దరగోళం అల్లరి దినము యహోవా నియమించబోతున్నాడు ఆయన అల్లరికి కర్త కదా ఉందా వాక్యం అల్లరికి కర్త కదా అంటే అలజడికి గద్దరగోళానికి కర్త కాదు ఆయన వాక్యము నిర్మలమైంది అందులో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు అన్న విషయాన్ని జ్ఞాపం చేసినట్టు అల్లరికి కర్త కాదంటే ఏంటంటే డిస్టర్బెన్స్ అంటే ఆత్మీయ దృష్టితో అర్థం చేసుకుంటే పిచ్చి పిచ్చి బోధనకైనా కర్త కాదు అది అసలైన అల్లరి అల్లరి అంటే బాబేలు కదా బబులోను అంటే అల్లచడి గందరగోళం కాబట్టి బబులోనికి కర్త కాదు అది మనుషులు తయారు చేసుకున్నారు దాన్ని పుట్టించిన వాడు కాదు ఆయన ఎందుకు తారుమారు మీరు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలగజేయు జేయును కొంచెం జాగ్రత్తగా ధ్యానించండి ఆయన అల్లరి అల్లరి దినం ఒకటి నియమించి ఉన్నాడు ఆల్రెడీ అల్లరి దినం ఒకటి దాని తర్వాత ఏమంటున్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలగజేయును ఎవరు చేస్తారు కలవరం ఏం కలవరం త్రొక్కుడు ఓటమి అంటే ఓడిపోయిన జీవితాలు దాని తర్వాత త్రొక్కుడు అంటే కాళ్ళ కింద త్రొక్కడం గుర్రాల కాళ్ళ కింద త్రొకబడడం తేళ్ల కింద త్రొకబడడం తేళ్లు కాటువేయడం ఆ జీవితం నుంచి మాట్లాడుతున్నాడు అంత భయంకరంగా ఉంటుంది ఆ శ్రమ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలగజేయును ఆయన ప్రాకారములను పడగ పడగొట్టగా కొండవైపు అంతేనా ధ్వని వినబడును ప్రాకారములు పడగొట్టును ప్రాకారంలో అంటే ఏం చెప్పండి గోడలే కదా పెద్ద పెద్ద గోడలు కదా ప్రాకారంలు అంటే పట్టణానికి ప్రాకారాలు అంటే పెద్ద గోడలు అవన్నీ పడగొడతా అన్నాడు నువ్వు ఎంత ప్రొటెక్షన్ చేస్తున్నా అది పనికిరాదు నేను నీ చుట్టూ ఎంత పెద్ద గోడ కట్టుకున్నా అది పనికిరాదు నేను ఆ రోజు ఎవరు కాపాడలేదు ఈ రోజు క్రైస్తవ జీవితం అంతే నాకేం కాదు కదా నేను ప్రాస్పరిటీ ఫుల్ సంపాదిస్తున్న పైసలు నేను పరిశుద్ధంగా ఉంటాను నేను ఎవరికి అన్యాయం అంత జాగ్రత్తగా ఉన్నాను నేను హోలీస్టు వదుకున్నాను వర్షిప్ చేస్తాను పాషాలు భాషలవరం అందుకున్నాను అమాంతంగా గాలిలోకి ఎత్తపడతానన్నాడు నాకేం కాదు నా మీదకి ఏం ఉపదనం రాదు అని తీర్మానిస్తున్న వాళ్ళ అబద్దాన్ని అది అబద్దం అది నాకేమి కాదు అన్నట్టు అబద్దం అనేకమైన ఆపదలు అన అనేకమైన ఆపదలు అన్నాడు లేదా మళ్ళీ నాకేమి కాదు అని ఎందుకు అనుకుంటావు నువ్వు ఎంత పెద్ద ప్రాకారాలు కట్టుకున్నా వాటి అన్ని అంటాడు దేవుడు అంటే నువ్వు ఏ రూపంగా నేను ప్రొటెక్ట్ చేస్తున్నా నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో నువ్వు ఇంకేమైనా ఇన్సూరెన్స్ తీసుకో నువ్వు హౌస్ ఇన్సూరెన్స్ చేసుకో ఏ ఇన్సూరెన్స్ చేస్తున్నావు పడగొత్తాను ఎందుకంటే నువ్వు ఈ లోకం మీద ఏర్పడుతున్నావు ఈ సెక్యులర్ నాలెడ్జ్ మీద ఏర్పడుతున్నావు నాకు ప్రొటెక్షన్ ఇది నాకు బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉన్నాయి నాకు ఇన్సూరెన్స్ నాకు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి నాకు సెక్యూరిటీస్ ఉన్నాయి నాకు వార్డ్స్ ఉన్నాయి ఇదే కదా భాష వాళ్ళు ఫైనాన్స్ ఫీల్ లో మాట్లాడతారు భాష నాకు స్టాక్స్ ఉన్నాయి నాకున్నాయి నాకు అవి ఉన్నాయి నాకు ఫుల్ ప్రొటెక్షన్ నాకేం కాదని దిమాగం మనం అనుకుంటున్నాం వాటన్ని పడగొడతాను అంటే ఎందుకంటే నువ్వు ప్రొటెక్షన్ తీసుకోవాలా కట్టుకుంటే వాళ్ళు ఎవరు ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును ఏలాము యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల వహించి ఉన్నది తీసెను అందుచేత అందమైనలున్నవి గుర్రపు రావుతులు గవిని యొక్క వ్యూహం ఏర్పరచుకొని కాబట్టి వీళ్ళు రెడీగున్నారు ఎక్కడున్నారు వ్యూహం ఏర్పరచుకుని ఉన్నారు ఈ నలుగురు దూతలు రెడీగా ఉన్నారు వాళ్ళు విడిచిపెట్టబడి వాళ్ళు విడిచిపెట్టబడి వాళ్ళు వంతులు వంతులుగా ఉన్నారన్న విషయాన్ని అర్థం చేస్తున్నారు కాబట్టి ఇంకేముంది అమాంతంగా పడడమే ఆయన తీర్పు ఆరంభం కావడమే కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి దేవుడు ఎందుకు వాడుకుంటా అంటే వీటిని ఆఫ్ డిజానర్ అంటారు ఇంగ్లీష్ లో అంటే వాళ్ళు ఘనహీనమైన ఘటములు సర్పములు తేళ్లు ఘనహీనమైన దేవుని చేతిలో వాడబడుతున్నారు దేవుని ప్రణాళికలో మనము ఘనమైన ఘటముల లాగా వాడవాలంటే బెసల్స్ ఆఫ్ రైచియస్నెస్ అంటాం ఇంగ్లీష్ లో ఘనమైన ఘటములు ఆయన మహిమ కొరకు వాడబడుతున్న ఘటనలాగా మనం ఉండాలా ఆయన ప్రణాళికలో ఆయనని మహిమపరిచే ఘటనలాగా మనం వాడబడలా గాని గణహీనమైన ఘటం లాగా ఈ రెండు గుంపులు గనహీనమైన ఘటం చేత వాడబడుతున్నాయి అవే మనం ఎన్నిసార్లు ఇక్కడ ధ్యానించినాం కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాడు ఇవి రెడీగా ఉన్నాయి ఈ గుర్రపు రావుతులు ఎట్లా అవి చూడండి చివరికి ఏడో వచ్చంలో అవి ఎక్కడ నీ లోయ నిండా మీరు అర్థం చేసుకోండి లోయా ఏంది అందమైనది ఏంది లోయా అంటే ఎటువంటి తెలుస్తుందా మీకు పర్వతం ఏది ఎక్కడ తెలుస్తుంది లోయ ఎక్కడ హిందీ బాగా ఉంటుంది లోపలికి మంచిగా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది చెట్లు విపరీతంగా నీళ్లు అంత సస్తే సామానంగా ఉంటుంది అది అందమైన లోయ కాబట్టి మీరు అర్థం చేస్తారా అందమైన లోయ దేనికి సంబంధించి పొలం తోట దేవుని సంగారికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు అది ఏమి జరుగుతుందంటే చూడండి అందమైన లోయలో ఏముంది ఇప్పుడు రథములున్నవి గురపు రవతులున్నవి గవిని య వ్యూహం ఏర్పరచుకొని ఉన్న ఏర్పరచుకొని చున్నారు అంటే గవినేట్ ఏది ఎంట్రెన్స్ అదే గవినేట్ ఎంట్రన్స్ గేట్ ముఖద్వారం మెయిన్ గేట్ మెయిన్ ఎంట్రన్స్ అవి మెయిన్ ఎంట్రెన్స్ లో ఎదురు చూస్తున్నాయంట వీడు ఎప్పుడు బయటకు వస్తారా పట్టుకుందామా లేక మెయిన్ ఎంట్రెన్స్ లోకి లోపలికి ఏమైతుంది ఎవడు తప్పించుకోలేదు అది పాయింట్ అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఎవడు తప్పించుకోని రీతిగా వాళ్ళ మీదికి అమాంతంగా ఉపద్రవం వస్తుంది అన్న ఇక్కడ జ్ఞాపకం చేస్తుండ్రుడు మరికొన్ని విషయాలు మనం ముందుకు తీసుకున్న పాద నిబంధన కాలంలో చెప్పబడ్డ ఈ వాక్యాలు ఫుల్ ఆఫ్ రథములు అంటే ఫుల్ ఆఫ్ స్టారియట్ తర్వాత హార్స్మెంట్ పంక్తులుగా గుంపులుగా ఏర్పడి ఏర్పడి ఉన్నాయన్న విషయం జ్ఞాపకం చేస్తుంది ఈ రథం గురపు సంబంధించిన విషయం ఇంకొకటి ఇర్మియా గ్రంథం ఇమీయ గ్రంథాలు చూస్తాం ఇరిమియా గ్రంథము అధ్యాయము ప్రతి ప్రవక్త పాత నిబంధనకాల ప్రవక్త వీటి గురించి హెచ్చరిస్తూనే ఉన్నాడు మనకి కాబట్టి చూడండి నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చవ అధ్యాయము ఇరవై ఆరో చూస్తాం నేను చూచి ఫలవంతమైన భూమి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఆ వ్యాలీ దేనికి సంబంధించింది లేక ఆ యొక్క లోయ దేనికి సంబంధించింది అందమైన లోయ దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఉంది కదా ఏమంటుండ ఇరవై ఆరులో నేను చూచి ఫలవంతమైన భూమి ఎడారి ఆయను అందులోని పట్టణములన్నీ యోహోవా కోపాగ్నికి నిల్వలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండేను యుహోవా ఇలాగ సెలవు ఈ దేశం అంతయు పాడగును గాని నిశేషముగా దాని నాశనము చేయను అంటే ఒక చిన్న గుంపు కొరకు దాని నాశనం చేయనట్టు దాన్ని బట్టి అంటే దాని మూర్తి పూర్తిగా నాశనం చేయనట్టు దాన్ని బట్టి భూమి దుఃఖించుచున్నది పైన ఆకాశము కారు ఉన్నది అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి నేను పశ్చాత్తాపడ పడటం లేదు రద్దు చేయటలేదు కాబట్టి ఈ ప్రవచనము ఖచ్చితంగా నెరవేరుతుంది ఆయన రద్దు చేయనట్టున్నాడు ఎందుకు చేయడంటే చూడండి ఈ విషయం మనం అర్థం చేస్తా నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా కొంతమంది వస్తారు అందరు రారు ఎందుకు రారు నీలాంటి వాడు పోయి బయట కదా ఎన్ని సంఘాలకి ఎంత ప్రాంతాలకు పోయి నువ్వు చెప్పగలవు నా జీవితకాలంలో నేను ఎంత ఎన్ని సంఘాలు ఎంత ప్రాంతం పోగలను అంత ప్రాంతం పోగలను మరి తక్కిన ప్రాంతంలో ఎవరు పోవాలా ఇటువంటి జ్ఞానము ఇటువంటి దైవికమైన చింత కలిగిన వాళ్ళు పోవాలా ఇప్పుడు నేను ఒక ఏరియా పోతే మీరు ఇంకొక ఏరియాకి పోవాలా మనం అందరం ఒకటి ఏరియాకు పోతే తక్కిన ఏరియా తోడు పోవాలా ప్రభు మన కాదు మొదటి నుంచి చూపించింది ఈ విషయాలు ప్రకటించడం కొరకు ప్రభు మనందరినీ ఏర్పడుతున్నాడు కాబట్టి మనం అందరము ప్రేమతో వాళ్ళందరినీ హెచ్చరించడం కొరకు పోవాలా క్రీస్తుని ప్రకటించకపోతే మనకందరికీ శ్రమ అన్నాడు మనకే కాదు ఎవరికైనా శ్రమని గొప్ప జనానికి అంతా శ్రమని వాళ్ళు ప్రసవించలేరు ప్రకటించలేరు ప్రసవించలేరు దేవుణ్ణి ప్రభుని కాబట్టి వాళ్ళందరినీ శ్రమలకుండా పోతారు ఆ శ్రమలలో ఎట్లా ప్రసవిస్తారు ప్రసవ వేదన వాళ్ళకు కానీ ప్రసవించలేదు ఎందుకంటే బేబీ ఉండదు కదా వాళ్ళలో బేబీ ఉండాలి కదా ప్రసవించాలంటే వేదన ఉంటది కానీ బేబీ ఉండదు కాబట్టి మనమే ప్రసవించే స్త్రీ లాగా బైబిల్లో లక్ష మంది సాదృష్టం ఈ వాక్యం లక్ష మంది పరిశుద్ధంగా ఎనకొరకు సమర్పించబడ్డవారు తగ్గిన మూడు గుంపులు ఆ లోపలనే కొట్టుకుంటూనే ఉంటాయి ఎప్పుడు కొట్టుకుంటా ఉంటాయి టైంపాస్ చేస్తా ఉంటాయి వాళ్ళ మనసు డబ్బు మీద ఫంక్షన్స్ మీద పార్టీస్ మీద ఎంటర్టైన్మెంట్ మీద లేక ఏదో సాధించాలా ఏదో సంపాదించుకోవాలా వేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలా ఇవన్నీ మూడు గుంపుల్లోనే గొప్పతూ ఉంటాయి అవన్నింటినీ భిన్నంగా మనం ఎప్పుడు బయట ఉంటా ఉంటాం మనకు వాటితో ఏ సహవాసం లేదు కానీ పెద్ద గుంపు అది లక్షల అలబద్ధాలు సగం సత్యం సగం అబద్ధం అంటాం కుడి తెలియని ప్రజలు వాళ్ళు కాబట్టి సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి వారిని సంపూర్ణంగా సత్యంలో మార్చవాలంటే వాళ్ళలోని అబద్ధం బయట చేయాల వాళ్ళలోని అబద్ధపు భాగాన్ని వేరు చేయాలంటే వాళ్ళు శ్రమలుగుండక తప్పదు అదే ఆత్మీయమైన చిహ్నం కాబట్టి మనం ఆ విషయాలు చూస్తున్నాం చూడండి ఇరవై తొమ్మిదవ వర్షంలో ఇరవై తొమ్మిదవ వర్షంలో ఏముందంటే ద హోల్ సిటీ హార్స్ మెన్ లేక రావుతులను విల్లు చేయు చేయుధ్వని విని పట్టణస్థులందరూ పారిపోదురు తుప్పలలో దూర్చున్నారు మెట్టలకు ఎక్కుచున్నారు ప్రతి పట్టణము నీర్జనమాయను వాటిలో నివాసులు ఎవరు లేరు దోచుకునబడిన దానా నీవేమి చేయదువు కాబట్టి ఇవి మనం ఎన్నిసార్లు గనిచాం వీళ్ళని దోచుకుంటారని గొప్పజనని దోచుకుంటారు అది ప్రభు వాళ్ళకి అవకాశం ఇచ్చింది వాళ్ళు దోచబడులాగన దోపుడు సమ్ములాగా తయారవుతారు వాళ్ళు ఎవరికి సర్పములకి చివరికి కాబట్టి ఇవన్నీ వెంటాడుతుంట ఈ వాక్యాలు వాళ్ళు ఆ రీతిగా తయారవుతారనే విషయానికి దోచుకునబడిన దానా నీవేమి చేదువు రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత కన్నులు పెద్దవిగా చేసి నిన్ను నీవు అలంకరించుకు వ్యర్థమే నీ విటకాండ్రు నిన్ను తిరీకరించుదరు వారే ప్రాణము ప్రసవేదనట్లు తొలి కానుపు కనుచు వేదన పడుతున్నట్లు తీయను కుమార్తె అయ్యో నాకు శ్రమ నరహంతకుల పాలై నేను మూర్చిలుచున్నాను అని ఎగరోచుచు చేతులార్చుచు కేకలు వేట నాకు వినపడుచున్నది ప్రవర్తన అట్టు నాకు ఇవి వినపడుతున్నాయి అంటే స్త్రీను కుమార్తె ఏరిదిగా ప్రసవేదన పడుతుంది అది మనం చూస్తాం ప్రకణ గ్రంథం కూడా చూస్తాం కదా స్త్రీ కేకలు వేస్తుంది ప్రసవేదన ఈ స్త్రీ ఎవరు ఆ స్త్రీ ఎవరు మనకి ఇతర స్త్రీలు ఉంటారు దళితులు రసపటలు చూస్తాం కూడా ప్రకటన మన పైన ఎరసలేం ఒకటి చిందున్న ఎరస్సుం రెండు ఎరుసల గురించి ఉంటాం అక్కడ కాబట్టి కనని గొడ్రాలు కనే స్త్రీ ఇతర గురించి మనం అక్కడ చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న స్త్రీ కూడా ఆమెకు వేదన పడుతుంది కేకలు వేయడం కానీ ప్రసవించలేని స్థితిలో ఉంది ఉపద్రవం నీ మీదకి వచ్చింది శ్రమ నీ మీదకి వచ్చింది ఆ శ్రమ ప్రస వేదనతో పోల్చబడింది అన్న విషయాన్ని ప్రభు అక్కడ ప్రవక్త ద్వారా మనకి జ్ఞాపకం కాబట్టి ఈ యొక్క సర్పంల జీవిత విధానం ఎట్లా ఉంటుంది ఉపచరి మీద పడతారు ఎనిదిగా పడతారు వాళ్ళు అమాంతంగా ఆ మెయిన్ గేట్ దగ్గర వచ్చి లోపల నుంచి ఎవరు తప్పించుకోలేదు చర్చలు అక్కనే కట్టుకుంటారు చర్చలు అట్నే కట్టుకుంటారు మెయిన్ గేట్ వాడు పెద్దలు పెట్టుకుంటారు చిన్న గేట్ అక్కడ పెడతారు లోపలికి వెళ్ళి వాడు వాడన్న గుంపు వచ్చింది అనుకోని వీరికి ఎట్లా తప్పించుకుంటారో తప్పించుకోలేరు అందరు చిక్క ఆ డిజైన్ అట్లుంది వాక్యమే అట్లా డిజైన్ వీడు కట్టుకుంటే డిజైన్ అట్లానే అంటారు వాక్యం తగినట్టు ఎందుకంటే ఆ రోజు ఎవడు తప్పించుకోలేడు ఏ షెల్వీ తప్పించుకోలేడు అని మత్ శువార్త ఎమ్మెల్యేలా ప్రవేశిస్తాడు ఎవరు తప్పించుకోలేడు ఎందుకు తప్పించుకోలేడు నువ్వు తీర్మానిస్తున్నా నాకేం కాదు ధీమాగా మనం ఎప్పుడు ధీమాగా ఉండం శ్రమని తప్పించుకోమన్నాడు కాబట్టి మనం ప్రతి క్షణము తప్పించుకుంటున్నాం అందుకే వాటితో సహవాసం మనకి లేనే లేదన్న విషయానికి అర్థం చేస్తున్నాం వీళ్ళందరూ ఎక్కువ రేషయాన్ని ఇక్కడ చూడండి ముప్పై ఒకటో వర్షంలో తీసుకున్నాం చివరికి అభిప్రాయం ఫటాఫటా చదివేస్తారు ఎగురచు అంటే వేదనతో వేదన ఎక్కడ బాధతో అరవడం ఎగురొచ్చడం అంటే దాని తర్వాత చేతులు విదిరించడం కదా అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే వివేలెత్ హర్సన్ వివేలెత్ అంటే వెయిలింగ్ అంటే అంగళార్చడం ఎగలచడం అంటే అంగలార్చడం అనుంది ఇక్కడ ఇంగ్లీష్ లో దాని తర్వాత స్ప్రెడ్ హర్ హ్యాండ్స్ ఓ ఈస్ మీ నవ్ నాకు శ్రమ ఫార్ మై స్టోల్ బికాస్ ఆఫ్ మర్డరర్స్ కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా వీళ్ళు ఎవరు ఇంగ్లీష్ అయితే వీళ్ళు మర్డరర్స్ అని ఉంది ఈ దూతలు లేక ఈ హార్స్మెన్ మర్డరర్స్ అని చాలా క్లియర్ చెప్పబడుతుంది వాక్యం ఇంగ్లీష్ వాక్యంలో కాబట్టి ఇప్పుడు మనం పెద్ద ప్రవర్తలలో ఇద్దరు విషయాలు చూసినాం ఇప్పుడు ఇంకొకటి చూస్తాం దాంతో మనం అది అయిపోతుంది ఈరోజు వాక్యం పాత నిబంధన కాలం నుంచి గ్రంథము ఇరవై అధ్యాయము ఎహెచ్కల గ్రంథము ఇరవై అధ్యాయము ఏ రీతిగా సర్పములు వీరిని సంహరిస్తారన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఇరవై అధ్యాయము నాలుగవ వచ్చినాం వారు వచ్చి తూరు యొక్క ప్రాకారమును పూర్చి దాని కోటలను పడగొట్టుదరు ఇదాకా చూసినాం ప్రాకారంలో పడగొట్టడం దాని కోటలను పడగొట్టదురు నేను దాని మీద నున్న మంటిని తుడిచి వేదును కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు నేను దాని మీద నున్న మంటిని తుడిచి వేదును మీరు ఎట్లా అర్థం దాని మీద ఉన్న మంటిని తుడిచి వేదును క్లీన్ అయిపోతుంది ఒక రీతికి చెప్పాలంటే ప్రకృతి సహజంగా మంటి కూడా లేదు అక్కడ అంతా ఏమి అడ్రస్ లేకుండా పోతుంది అన్న విషయం కంప్లీట్ గా క్లీన్ చేస్తా ప్రకృతి సహజంగా కాబట్టి నువ్వు ఇంకా మట్టిలాగానే ఉంటే అది తుడిచివేయబడుతుంది అని ఆత్మీయ సత్యం అర్థం చేసుకుంటున్నావు గొప్ప మట్టితో పోల్చబడ్డవారు మనము రాతితో పోల్చబడ్డ కాబట్టి మట్టితో పోల్చబడ్డ వాళ్ళందరూ తుడిచివేయబడతారు అనే విషయం కూడా మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం మరో చూడండి దాని వట్టి బండగా చేసేదును సముద్రము దానినే ఆవరించును అంటే అది మింగివేయును అది వలలు పరచుటకు చోటుగాను నేనే మాట ఇచ్చి ఇదే ప్రభు యో అంటే దీనికి పనికిరాని స్థలంలాగా తరవుతుంది కేవలము వలలు ఎండబెట్టుకోవడం కొరకు అది స్థలాన్ని అది జనమునకు ఇప్పుడు చూడండి ఆరో అది జనములకు తోపుడు సొమగును వైటి పొలములో ఉన్న దాని కుమార్తెలు కత్తి పాల్ అగుదురు అది దోపుడు సమాగుతుంది దాని కుమార్తెలు కత్తి పాల్ అగుదురు అప్పుడు నేను యహోవన వారు తెలుసుకుందరు చనిపోతే తెలుసుకుంటారు అది ప్రభు మనకి ఎప్పుడో వినిపించింది మెడ మీద కథలు ఉన్నప్పుడే గొప్ప జనము అప్పుడు గుర్తిస్తారు మాకు ఎన్నిసార్లు తీసినా గానీ ఈ వాక్యం వీల్లేదు ప్రభావ మమ్మల్ని క్షమించు ప్రభావా అని అప్పుడు వారు పశ్చాత్తపడి వాళ్ళ జీవితాలు ప్రభు సమర్పించుకుంటున్నారు కానీ అది చాలా లేట్ అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం ప్రభువా సెలవిస్తుంది రారాజగు బబులును రాజైన నెబుకను నేను తూరు పట్టణము మీదికి రపించినప్పుడు రపించు చున్నాను అతడు గుర్రములతోనూ రథములతోను రౌతులతోను గుంపులు గుంపులుగా ఎంతమందిని దీని ధ్యానిస్తారు ఇక్కడ అతడు గుర్రములతోను రథములతోను రౌతులతోను మూడు నయ్య గుంపులుగా ఆ సైన్యముతో ఉత్తర దిక్కు నుండి వచ్చును కాబట్టి బబులోను మూడు గుంపులతో నిండిందని మరోసారి ప్రభు మనకు చూపిస్తున్నాడు ఆ మహాపట్నము మూడుగా విభజింపబడింది అని ఇంకోసారి ఇక్కడ ఏ ప్రవక్త చూపించినా మనకు ఆ విషయాలు జ్ఞానం చేస్తున్నాడు ఎనెక్కడికి ధ్యానించర్తుపట్టలేదు మనం కానీ ఈ రోజు మనకి అవన్నీ చాలా తేటగా చూపిస్తున్నాడు దేవుడు ఎందుకంటే ఎండ్ టైమ్స్ లో గ్రూప్స్ డివైడ్ అయిపోతున్నాయి నువ్వు ఏ గ్రూపులు ఉన్నావో గుర్తెసుకో పాట వాడుతా ఉంటారు కదా ఏ గుంపులు ఇంటివో గుర్తెరిగి తెలుసుకో అని ఒక పాట వాడుతా ఉంటా వచ్చా పాట ఇక్కడ బబులోను ఏ రీతి గుంది ఎన్ని గుంపులున్నాయి బబులోను అంటే మూడు గుంపులు చూపిస్తుండే దేవుడు బయటి పొలంలోని నీ కుమార్తెలను కట్గంతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దిబ్బ వేయించి నీకెదురుగా డాలు ఎత్తును మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుకై యంత్రములు సంధించిండ కోటలను పడగొట్టును రోజులలో అతని గుర్రములు బహు విస్తారములుగా ఉన్నవి అవి తూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును బీట సందులు గన పట్టణంలోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించినప్పుడు ౌతులు రౌతుల యొక్కయు చముల యొక్కయు రథముల యొక్కయు ధ్వ చేత ప్రాకారములు కంపించును అంటే చూడండి అంత గదరగోళం ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపనిస్తుండదు అది కంపించడం అంటే భూకంపించడం ప్రకటన చూస్తాం కదా మహాభూకంపం అతను తన గుర్రముల డెక్కల చేతాన్ని వీధులన్నీ అణగా ద్రకించును తన కాల నీ జను ఖడ్గంతో హతం చేయును నీ ప్రభావము నాకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు నీ వర్తకమును అపహసి అపహ అపహరించురు నీ ప్రాకారములను పడగొట్టుదురు నీ విలాస మందిరమును పాడు నీ రాళ్లను నీ కల కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేదురు ఇట్లు నేను నీ సంగీత మాన్పించదను నీ సితార నాదమునకు నాదమికను వినబడదు నిన్ను వట్టి పండగా చేయును వలలు పరుచుకున్నటకు చోటగుతువు వికను కట్టబడక ఇందువు నేనే మాట ఇచ్చినను ఇది ప్రభు ఒక యోహో నువ్వు ఎన్నటికి కట్టబడవు అంటే ఇది అదొక అదొక శిక్ష పనిష్మెంట్ ఇక ఎన్నటికి కట్టబడవు ఆయన ఆయన శిక్ష అంత భయంకరంగా తీర్పు అంత భయంకరంగా ఉంటుంది అన్న విషయానికి జ్ఞాపం చేస్తుండదు చూడండి తూరును గూర్చి ప్రభు అగు యహోవా సెలవిచ్చినది ఏమనగా నీవు కలుగు కలుపు ధ్వనియు హదులకుచున్న వారి కేకలను నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించిన సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులు వారై నేలను కూర్చుండి గడగడ వణుకుతూ నిన్ను చూచి విస్మయం ముందుతరు వారు నిన్ను గూర్చి అంగలార్ అంగలార్పు వచనమెత్తి ఇలాగు అందరు కాబట్టి ఏ రీతి అంటారో చూడండి సముద్ర నివాసమైన దాన ఖ్యాతి నందిన గ్రేట్ సిటీ ఇందాక చూసిన ప్రాణ గ్రంథంలో మహాపట్టణం పట్టణం ఇది కాబట్టి ప్రాణ చూపిస్తున్న వాక్యము ఇది ఒకటే ఆత్మీయ చిహ్నాలు అర్థం చేసుకుంటాయి ఖ్యాతి నందిన నీ వెట్లు నాశనం సముద్ర ప్రయాణము చేయటం దానికిని దాని నివాసులకు బలము కలిగెను సముద్రవాసులందరికి చేసినది ఇదే ఇప్పుడు నీవు కూలినందున ద్వీపవాసులు కంపించున్న ద్వీపములు కంపించున్నవి నీవు వెళ్లిపోట చూచి సముద్ర ద్వీపములు కదలుచున్నవి ప్రభువైన యహువా సెలవిస్తుంది ఏమనగా నివా నివాసులు లేని పట్టణము వలె నేను నిన్ను పాడు చేయనప్పుడు మహాసముద్రము నిన్ను ముంచినట్లుగా నీ మీదికి నేను ఆగాధ జలములను రప్పించదును పురాతన కాలం పాతలములోనికి దిగిపోయిన వార వారి యొద్ నీవునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనము నివాసం అగుటకై పురాతన కాలంలో పాడైన జనముల యొక్క భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయించును పాతలంలోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసదును మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహా ఘన కార్యములు కలిగజేతను కాబట్టి ఇక్కడ సజీవులు ఎవరు గొప్పదన లక్ష నలభై మంది సాదృష్టము తగ్గిన వాళ్ళు ఏ రీతిగా స్ప్రమలకు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపంపిస్తున్నాడు కాబట్టి భూమి పురాతనమైన కాలంలో భూమి కిందికి వెళ్ళిపోయిన దేశాలు చాలా దేశాలు ఈరోజు లేవు అట్రస్ మెయిన్ బొబులోనే బొబులోని మనకు కనిపించదు ఈరోజు అది భూమిలోని కెలిపోయింది ఇరాక్ ఇరాన్ కి నార్దన్ రీజన్ లో పెద్ద మైదానం కనిపిస్తుంది అంతకంటే ఏం కనిపిస్తుంది కానీ ఆ మైదానం చెందా లోపలి వెళ్ళిపోయింది అది కొన్ని వేల సంవత్సరాలకి ఈ లోకంలోని ధూళ్ళు ఎంత కవర్ అయిపోయి భూమి మట్టి అంతా కవర్ అయిపోయి ఆ లేయర్స్ అంతా పైకి వెళ్ళిపోయినాయి కానీ ఆ పట్నం మట్టుకు భూమి లోపలికి వెళ్ళిపోయింది దాన్ని ఎప్పటికీ ఎవరితో ఎన్ని దేశీలు తీసుకొచ్చి తోడినా పట్నం రాదు అంత పట్నం భూమి వైభవ మహాపట్నం అది ఎన్నటికీ జ్ఞాపకం రాకుండా భూమి అగాధి వెళ్ళిపోయింది యుగ సమాప్తిలో బబులోని జీవితం కటంగా చూపిస్తున్న ప్రభు ఆ బులో అట్టుంటుంది అని కాబట్టి ఆ మూడు ముగ్గురు ప్రవక్తలు ఆ విషయాన్ని సాక్ష్యంగా చూపిస్తారు ఏ రీతిగా విశాఖ చివరికి అత సాక్షులు అవుతారు భయంకరమైన జీవితం అది అందువరకు మనము గ్రహించి వారికి విషయాలను మనం ప్రకటించాల అటువంటి సేవ జీవితంలో ప్రభువు మనం నడిపించాలని మనం ప్రార్థన చేస్తాం ఫస్ట్ తర్వాత దేవ ప్రభావి రోజు మీరు ఆ రౌతుల విషయాల మీద మాతను మాట్లాడారు అయినా ఆ యొక్క ఏ రీతిగా అవి గుర్రాలని నడిపిస్తున్నాయి వాటి కాళ్ళ క్రింద ఏ రీతిగా దొక్కబడుతున్నారు మనుషులు ఏ రీతిగా దోచుకునబడుతున్నారు వారి కుమార్తెలు ఏ రీతిగా హతులు అవుతున్నారు అవన్నీ మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా ఇప్పుడైనా ఇవి చాలా భయంకరమైన వేదనతో కూడిన ప్రభా ఆ అంగుళార్పులు ఎవ్వరూ ఓదార్చినట్టు ఎస్ట్ చేయాలంటున్నాడు ప్రభా దాన్ని ఎవరు ఓడిదార్చడానికి ప్రయత్నించకంటున్నారు ప్రాభా ఎందుకంటే అది ఓదార్పు నందని వేదనతో పాటు వాటిని వేదన ప్రభా మీరు మాకు అనిపించినారు ప్రభావ ప్రభా అదే వేదనతో నేర్చుకుని అనేట్ల ప్రకటించాలా అనేట్ల మీ చేత నడిపించాలా అటువంటి సేవలో మా నటించు ఎంతో క్రీస్తు నామంలా